మతంతో పరిచయం ఆరవ ఏట నుంచి ప్రారంభించి పదహారు సంవత్సరాల వయసు వచ్చేదాకా విద్యాధ్యయనం కావించాను కానీ పాఠశాలలో అప్పటిదాకా మతాన్ని గురించిన బోధ జరగలేదు కానీ అక్కడి వాతావరణం వల్ల అట్టి కొత్త శిక్షణ లభించింది ఇక్కడ ధర్మం అంటే ఆత్మబోధ లేక ఆత్మజ్ఞానముని విశాలార్థాన్ని పాఠకులు గ్రహించదరుగాక వైష్ణవ సాంప్రదాయంలో జన్మించటం వల్ల దేవాలయం వెళ్ళే అవకాశం నాకు తరచుగా లభిస్తూ ఉండేది కానీ ఆ కోవెల అంటే నాకు శ్రద్ధ కలగలేదు దాని వైభవం నాకు బోధపడలేదు అచ్చట కొంత అవినీతి జరుగుతున్నదని విని దాని ఏడ ఉదాసీనత ఏర్పడింది అయితే నాకు అబ్బని విశేషం ఒకటి మా కుటుంబం దాసి వల్ల అబ్బింది ఆమె నా ఎడ చూపించిన వాత్సల్యం ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నది భూతప్రేతాదులంటే నాకు భయం అని మొదట రాశాను మా కుటుంబ దాసీ పేరు రంభ ఆమె భూతప్రేతాదుల భయానికి రామనామ స్మరణం మంచి మందు అని చెప్పింది ఆమె చెప్పిన మందు మీద ఆమె మీద నాకు అమిత నమ్మకం ఏర్పడింది దానితో అప్పటి నుండి భూతప్రేతాదుల భయం పోయేందుకై రామనామ జపం ప్రారంభించాను ఆ జపం ఎక్కువ కాలం చేయలేకపోయినా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామం అనే బీజం తర్వాత కూడా చెక్కు చెదరకుండా అలాగే హృదయంలో ఉండిపోయింది ఈనాడు రామనామం నా పాలిటి దివ్య ఔషధం ఆనాడు అది రంభనాటిన విత్తనమే ఆ రోజుల్లో మా పెను తండ్రి కొడుకు యొక్క సహచర్యం మాకు లభించింది అతడు రామభక్తుడు మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్షా స్తోత్రం నేర్పే ఏర్పాటు చేశాడు ఆ స్తోత్రం మేము కంటోపాటం చేశాము ప్రతిరోజు ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత రామనామ స్తోత్ర జపం చేయటం అలవాటు చేసుకున్నాం పోరుబందరులో ఉన్నంతకాలం మా జపం నిర్విఘ్నంగా సాగింది రాజకోట వాతావరణం వల్ల కొంత సడలిపోయింది ఈ జపం మీద నాకు శ్రద్ధ కలగలేదు మా పినతండ్రి కుమారుని ఎడగల ఆదరభావం వల్ల రామరక్షాస్తోత్రం శుద్ధమైన ఉచ్చారణతో సాగుతూ ఉండేది రామాయణ పారాయణం ప్రభావం నా మీద అమితంగా పడింది మా తండ్రి జబ్బు పడ్డప్పుడు కొంతకాలం పోరుబందర్లో ఉన్నాం అక్కడ గల రామాలయంలో రాత్రిపూట రామాయణం వింటూ ఉండేవాణ్ణి రామభద్రుని పరమభక్తుడు భీలేశ్వర్కు చెందిన లాఘు మహారాజ్ రామాయణం వినిపిస్తూ ఉండేవాడు ఆయనను కుష్ఠురోగం పట్టుకుందట ఆ రోగానికి ఆయన ఏమందు వాడలేదు భీమేశ్వర్లో గల మహాశివుడికి బిలువ భక్తులు పూజ చేస్తూ ఉండేవారు ఆ విధంగా శివుని స్పర్శ పొందిన బిలువ ఆయన కుష్ఠు సోకిన అవయవాలకు కట్టుకునేవాడు రామనామ జపం చేస్తూ ఉండేవాడు దానితో అతని కుష్ఠురోగం పూర్తిగా నయమైపోయిందని ఆబాలగోపాలం చెప్పుకునేవారు అది నిజమో కాదో మాకైతే తెలియదు కానీ ఆయన నోట రామాయణం వినేవారమంతా అది నిజమేనని నమ్ముతూ ఉండేవాళ్ళం రామాయణ గానం ప్రారంభించినప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన కంఠం మధురంగా ఉన్నది ఆయన రామాయణానికి సంబంధించిన దోహా చౌపాయిలు పాడుతూ వాటి అర్థం చెబుతూ అందులో తాను లీనమైపోయేవాడు శ్రోతలు తన్మయత్వంతో ఆయన గానం వింటూ ఉండేవారు అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయసు ఆయన రామకథ వినిపిస్తూ ఉంటే ఆనందంతో వింటూ ఉండేవాణ్ణి ఇప్పటికీ నాకు ఆ విషయం గుర్తు ఉంది ఆనాటి రామాయణ శ్రవణం వల్ల నాకు రామాయణం ఏడ ప్రేమ అంకురించిన మాట నిజం తులసీదాసు రామాయణం సర్వోత్తమైన గ్రంథం కొద్ది నెలల తరువాత మేము రాజకోటకు వచ్చాము అక్కడ రామాయణ కాలక్షేపానికి అవకాశం చిక్కలేదు కానీ ప్రతి ఏకాదశి నాడు భాగవత పారాయణం జరుగుతూ ఉండేది నేను అప్పుడప్పుడు భాగవతం విందామని వెళ్ళేవాణ్ణి ఆ పౌరాణికుడు జనాన్ని ఆకర్షించలేకపోయాడు భాగవతం భక్తి తెలుసుకున్నాను నేను దాన్ని గుజరాతీ భాషలో తన్మయుడనై చదివాను మూడు వారాల పాటు నేను ఉపవాస దీక్ష వహించిన సమయంలో పండిత మదనమోహన్ మాలవ్యాగారు గారు మూలంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు మాలవ్య వంటి మహాభక్తుని నోట భాగవతం వినే అదృష్టం నాకు కలిగింది అట్టి అదృష్టం బాల్యంలోనే కలిగి ఉంటే దానిపై గాఢమైన ప్రీతి కలిగి ఉండేది కదా అని అనుకున్నాను బాల్యంలో శుభాశుభ సంస్కారాల ప్రభావం అమితంగా హృదయం మీద పడుతుంది అందువల్ల బాల్యకాలంలో అటువంటి గ్రంథాలు ఎక్కువగా వినలేకపోతినే విచారం నాకు కలుగుతూ ఉండేది రాజకోటలో ఉన్నప్పుడు సర్వమత సాంప్రదాయాల ఎడ సమత్వభావం సునాయాసంగా ఏర్పడింది హిందూ మతమందలి అన్ని సాంప్రదాయాల ఎడ నాకు ఆదరభావం కలిగింది మా తల్లిదండ్రులు అక్కడ రామాలయానికి శివాలయానికి వెళుతూ ఉండేవారు మమ్మల్ని కూడా తమతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూ ఉండేవారు అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ ఉండేవారు జైన ధర్మాచారులు తరచుగా మా తండ్రి దగ్గరికి వస్తూ ఉండేవారు మేము జైనులం అయినా వారు మా ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవారు వారు మా తండ్రి గారితో ధర్మాన్ని గురించి తదితర విషయాలని గురించి చర్చిస్తూ ఉండేవారు అంతేకాక మా తండ్రికి మహమ్మదీయులు పారసీకులు చాలామంది మిత్రులు ఉండేవారు వారు తమ తమ మతాలని గురించి చెబుతూ ఉండేవారు మా తండ్రి గారి మాటలు శ్రద్ధతో వింటూ ఉండేవారు మా తండ్రి గారికి నర్సుగా ఉన్నందువల్ల వాళ్ళ మాటలు వినే అవకాశం నాకు లభిస్తూ ఉండేది ఈ విధంగా వివిధ మతాలను గురించిన విషయాలు వింటూ ఉండటం వలన వాటన్నిటి సమత్వభావం నాకు కలిగింది అందుకు ఆ చర్చలు దోహదం చేశాయి ఇక క్రైస్తవ మతం మాత్రమే మిగిలింది దాని ఏడ నాకు అభిరుచి కలగలేదు పైగా అరుచి ఏర్పడింది ఆ రోజుల్లో క్రైస్తవ మత బోధకులు కొందరు మా హై దగ్గర ఒక మూల నిలబడి హిందువుల్ని వారి దేవుళ్ళని నిందిస్తూ ఉపన్యాసాలు చేస్తూ ఉండేవారు నేను ఆ నిందను సహించలేకపోయేవాణ్ణి వాళ్ళని వినటానికి నేను ఒక పర్యాయం మాత్రమే అక్కడ నిలబడ్డాను ఇక నిలబడి వినవలసిన అవసరం లేకుండా పోయింది ఆ రోజుల్లోనే సుప్రసిద్ధుడ ఒక హిందువు క్రైస్తవ మతంలో కలిసిపోయాడని అతడు గోమాంసం తినవలసి వచ్చిందని మద్యం సేవించవలసి వచ్చిందని వేషం కూడా మార్చవలసి వచ్చిందని తర్వాత హ్యాటు బూటు కోటు వగైరా పాశ్చాత్య దుస్తులు ధరించి తిరగవలసి వచ్చిందని ఊరు మారుమ్రోగిపోయింది ఈ విషయం విని నేను బాధపడ్డాను గోమాంస భక్షణం మధ్యసేవను పాశ్చాత్య వేషధారణను ఇట్టి విధులు విధించే మతం మతమనిపించుకోదన్న భావం నాకు కలిగింది కొత్తగా మతం పుచ్చుకున్న ఆ వ్యక్తి అప్పుడే హిందూ మతాన్ని హిందూ దేవుళ్లను ఆచారాలను చివరికి హిందూ దేశాన్ని సైతం విమర్శిస్తున్నాడని విన్నాను ఇట్టి విషయాలన్నీ క్రైస్తవ మతమంటే నాకు అరుచి కలిగించాయి ఇతర మతాల ఎడ సమభావం కలిగిందంటే నాకు దేవుని మీద పూర్తిగా శ్రద్ధ ఏర్పడిందని అనుకోకూడదు ఇదే సమయంలో మా తండ్రి గారి దగ్గర గ్రంథ సముదాయంలో మనుస్మృతి అన్న గ్రంథం కనపడింది అందు లిగించబడిన విషయాలు నాకు శ్రద్ధ కలిగించలేదు కొద్ది నాస్తికత్వం కలిగించాయి మా రెండో పినతండ్రి కుమారుని తెలివితేటల మీద నాకు విశ్వాసం కలిగింది నా సందేహాలని అతనికి తెలియజేశాను అతడు నా సందేహ నివృత్తి చేయలేకపోయాడు పెద్దవాడనైన తరువాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు అని అతడు అన్నాడు మనస్సుకు శాంతి లభించలేదు మనుస్మృతి అందరి ఖాద్యాఖాద్య ప్రకరణం తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు విరుద్ధమైన కొన్ని విషయాలు ఉరాసి ఉన్నాయి ఈ విషయమై కలిగిన సందేహానికి సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది పెద్దవాడనైన తర్వాత చదివి తెలుసుకుంటానని మనస్సుకు నచ్చజెప్పుకున్నాను మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసా బోధ కలగలేదు మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థన లభించింది పాములు నల్లులు మొదలగా గల వాటిని చంపటం నీతి బాహ్యం కాదని తోచింది ఆ రోజుల్లో ధర్మమని భావించి నల్లుల్ని నేను చంపాను ఆ విషయం ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది ఈ ప్రపంచం నీతి మీద నిలబడి ఉన్నది నీతి అనేది సత్యంతో కూడి ఉంది కనుక సత్యాన్వేషణ జరిపి తీరాలి అన్న భావం నాలో గట్టిపడింది రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది సత్యాన్ని గురించిన వ్యాఖ్య నా దృష్టిలో విస్తరించింది ఇప్పటికీ విస్తరిస్తూ ఉన్నది నీతికి సంబంధించిన ఒక చెప్పై చందం నా హృదయంలో చోటు చేసుకున్నది ఆ పద్యంలో చెప్పబడిన అపకారానికి ప్రతీకారం అపకారం కాదు ఉపకారం సుమా అన్న సూత్రం నా జీవితానికి మూలమైంది ఆ సూత్రం నా మనస్సుపై రాజ్యం చేసింది అపకారి మేలు కోరటం మేలు చేయటం అంటే అనురాగం పెరిగింది అపకారి యొక్క మేలు కోరటం అపకారికి మేలు చేయటం అంటే అనురాగం పెరిగింది ఈ విషయమై ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను ఆ మహత్తరమైన చప్పై ఛందస్సు క్రింద ఉటంకిస్తున్నాను పాణి అపనే పాయ్ బలం భోజంతో దీజే ఆవీ నమావేసిస్ దండవత్కోడే కీజే ఆపణగూసేదాం కాంమహారోను కరియే ఆప్ ఉగారే ప్రాణ్ తేతణ దుఃఖమాం మరియే గుణకేడేతో గుణదశగుణ మనవాచ కర్మే కరీ అవగుణకేడేజే గుణకరే తేజమాంజీచో సహి జలమును మీ కీయగలవాని కిందేని వసుగుమీ కడుపార నోగిరంబు నందనంబును చేయువానికి చేయుమే భుక్తిమై సాష్టాంగ వందనంబు దమ్మిడి నీకిచ్చు ధన్యాత్మనకు మారుగా నిమ్ము నీ నిమ్మేని నేని కోసి ఒకటి ఒసగిన పదిరెట్టునొసగవలయు చెట్టు చేసిన మేలును చేయవలయు ప్రాతకాలపు నాటి ఈ చేతలెల్లా అనుపూర్విగా సత్యరహస్యమరయా